శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరు పరంపరా ఓం సహనావతు సహనౌనక్తు సహవీంకరవహైస్వధీతమస్ వృత్తిశావై ఓ శాంతిశాంతిశాన్ని यु विशेदि सत्यम ज्ञानमन ब्रमा यु ब्रम्हणो विज्ञान तत् सब्रकाशवत्न्युष ब्रह्मस्व्यतिर स्वूपमे त्यपेक्षं नित्त्मस्वूपवादिभक्तकाल కాళాకాశాది కారణతిశయ సూక్ష్మవిజ్ఞేయం సూక్ష్మం వ్యవహితం విప్రకృష్టం భూతం భవిష్యద్ అ అవిజ్ఞేయం సూక్ష్మం వ్యవహితం విప్రకృష్టం భూతం భవిష్యద్ అస్తి సో బ్రహ్మ నిరతిశయ సూక్ష్మము అత్యంత సూక్ష్మము దీనికంటే సూక్ష్మమైనది మరి ఒకటి లేదు ఎలాగంటే ఇప్పుడు పృథివీ ఉందనుకోండి చాలా స్థూలమైనది ఉంచేతంటే ఐదు ఇంద్రియాలలో ఏ ఒక్కదానితోటైనా సరే దాన్ని గ్రహించవచ్చు అన్నింటితోటి కూడా గ్రహించవచ్చు కానీ జలము అంతకంటే కొంచెం మో సూక్ష్మ ఎందుకంటే నాలుగు ఇంద్రియాలతో మాత్రమే జలాన్ని గ్రహించగలుగుతాము ఐదు ఇంద్రియాలతో జలాన్ని గ్రహించగలం కాబట్టి దాన్ని గ్రహణ శక్తి తగ్గుతోంది కాబట్టి సూక్ష్మం వాయువుని మూడే ఇంద్రియాలతో గ్రహించగలుగుతాం అగ్నిని రెండే ఇంద్రియాలతో గ్రహి వాయువరగ్ని అగ్నిని మూడు వాయువుని రెండు ఇంద్రియాలతో గ్రహించగలుగుతాం వాయువు చాలా సూక్ష్మమైనది ఆకాశమును ఒకే ఇంద్రియము శబ్దం సో దాంతో మాత్రమే గ్రహిస్తాం చాలా సూక్ష్మమైనది ఆకాశం సో కాలం కూడా అటువంటి సూక్ష్మమైనదే కేవలము మనస్సులో ఉండే స్మృతి ఆధారంగా మాత్రమే కాలము అనే ఒక సంస్కారం నిర్మాణం అవుతుంది ఆ స్మృతి లేకపోతే కాలం లేదు సో ఇంతకుముందు జరిగిన ఒక క్రమం ఉన్నది ఆ క్రమభావన మనస్సులో ఉండాలి సో ఇంతకుముందు ఆ ముళ్ళు అక్కడుంది ఇప్పుడు ఇక్కడుంది ఆ బేసిస్ మీద మీరు టైంని చెప్పగలుగుతారు సో ఆ క్రమము అంటే సీక్వెన్స్ సీక్వెన్స్ యొక్క స్మృతి గుర్తు మనస్సులో ఉన్నప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే ఆ సీక్వెన్స్ని కాలం రూపంగా అది మలచి మనకు అందజేస్తూ ఉంది సో అంతకంటే మరేం లేదు సీక్వెన్స్ సీక్వెన్స్ లాగా ఉంటుంది ఇప్పుడు సూర్యుడు అక్కడ ఉంటాడు అండి అలా స్థిరంగా నిలిచి ఉంటాడు భూమి ఇక్కడ ఉంటుంది ఈ క్షణంలో ఈ క్షణం ఓ జీరో టైమ్ అనండి ఇక్కడే భూమి ఉన్నది ఇప్పుడు ఈ భూమి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది అంతే అదే జరిగింది అక్కడ కాలం అంటూ ఏమున్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది భూమి సో ఇక్కడ ఉన్నదానితోటి దీన్ని పోల్చి ఆ సీక్వెన్స్ని ఆధారంగా చేసుకుని నౌ యూ ఇమాజిన్ సంథింగ్ కాల్డ్ టైమ్ దర్ఫోర్ దట్ ఈజ్ హౌ మైండ్ క్రియేట్స్ టైమ్ ఎనీవే మనోధర్మం మనస్సు చేత మాత్రమే గ్రహింపబడేది కనుక కాలము అంచేతనే మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే కాలం ఉంటుంది మనస్సు యాక్టివ్గా లేకపోతే కాలం ఉండదు మనస్సు మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది మనస్సు తొందరపడుతుంది అనుకోండి అప్పుడు కాలం ఓ రకంగా ఉంటుంది మనస్సు కులాసగా ఉందనుకోండి అప్పుడు కాలం ఇంకో రకంగా ఉంటుంది సో రిలేటివిటీ ఆఫ్ టైం ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు యొక్క సన్నిధిలో ఉంటే గంట నిమిషంలో భాష శరీరాల యొక్క అభావంలో అంటే వియోగంలో ఉంటే నిమిషమే ఒక గంటలాగా ఒక రోజు ఒక యుగంలాగా భాషిస్తుంది సో అదంతా కూడా మనస్సు యొక్క లక్షణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనోధర్మమైనటువంటి కాలము ఆకాశము వీటికి కూడా కారణమవుతో కూడా సూక్ష్మమైనటువంటి తత్వము పరబ్రహ్మ ఆ ఎందుకంటే చైతన్యం కాలము దేశము ఉదయిస్తాయి చైతన్యం లేకపోతే కాలం లేదు దేశం లేదు చైతన్యం నుంచే ఉద్భవిస్తాయి దేశకాలాలు కనుక ఆ ఆత్మ చైతన్యము ఆ తెలివి ఏదైతే కలదో ఏమంటే కాలం గొప్పదా తెలుసుకునే తెలివి సూక్ష్మం తెలివేగా దేశం గొప్పదా లేకపోతే దేశ జ్ఞానాన్ని కలిగించే తెలివి అంటే తెలివే కనుక ఇప్పుడు సినిమా తెర మీద దేశకాలాలు ఉంటాయి ఆ దేశకాలను ఎవరూ చూడట్లేదు అనుకోండి సినిమా తెర మీద బొమ్మ నడిచిపోతోంది ఆటోమేటిక్గా ఎవ్వళ్ళు లేరు సినిమా హాల్లో ఎవ్వళ్ళు లేరు నోబడీ ఈజ్ లేరు అప్పుడు ఆ సినిమా తెర మీద దేశకాలములు ఉంటాయా అక్కడ నలుగురు వేళ్ళు కూర్చున్నారని ఒకవేళ్ళు కూర్చుని చూడటం ప్రారంభించాడు అనుకోండి దేశకాలాలు వచ్చేస్తాయి ఎక్కడి నుంచి వచ్చాయంటారు ఈ దేశ అక్కడ ఉన్నటువంటి బొమ్మలని ఆ సీక్వెన్స్ని ఇన్వై ఇంటర్ప్రెట్ చేసే మనస్సు నుంచి వస్తాయి కాబట్టి ఆ దేశకాలములు తెలివి నుండి దేశకాలాలు పుడతాయి తప్పించి కాబట్టి తెలివి అన్నది దేశకాలములకు కూడా అతీతమైనది కాబట్టి మానవుడు ఆ సాధనా మార్గంలో ముందుగా దేహము నుండి తర్వాత మనస్సు నుండి తన యొక్క వివిక్తత్వాన్ని తాను దేహము కంటే మనస్సు కంటే భిన్నంగా వేరుగా సాక్షిరూపంగా నిలిచి ఉన్నాను అని తెలుసుకుని ఆ తర్వాత దేశకాలములకు అతీతంగా ఆ ఆత్మచైతన్యంలో నిలిచి ఉండటాన్ని నేర్చుకోవాలి ఆ పని జరిగిన నాడు వాడు జీవన్ముక్తుడు అవుతాడు ఆ దేశకాలములు అనేది దట్ ఈస్ ది ఫైనల్ స్టెప్ అండే అండేది ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి ఈ ఆత్మ సో అత్యంత ఆత్మ లేక బ్రహ్మ చాలా సూక్ష్మమైనది దీనికంటే సూక్ సూక్ష్మమైనది మరి ఒకటి లేదు సో నిరతిశయ సూక్ష్మత్వాత్ ఇన్ని కారణాల చేత తస్య అన్యత్ దానికంటే భిన్నమైనది మరి ఒకటి బ్రహ్మ విజ్ఞేయము కాదు దానికంటే భిన్నమైన సర్వము విజ్ఞేయములు తెలియబడుతూ ఉంటాయి దాని చేత తెలియబడుతూ ఉంటాయి దానికంటే భిన్నమైనది మరి ఒకటి అవిజ్ఞేయము లేదు ఇప్పుడు చూడండి మీరు కాంతి కిరణం ఉందనుకోండి కాంతి కిరణాన్ని చూడడం సంభవం కాదు కాంతి కిరణమును కిరణములో మీరు సమస్త పదార్థాలని చూడగలుగుతారు ఇంచేతంటే ఒక కాంతి కిరణము ఉంటే దానిని ఒక డస్ట్ పార్టికలో లేకపోతే ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేసో రిఫ్లెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు ఆ రిఫ్లెక్టెడ్ రేను చూడగలుగుతారు కానీ ఆ ఒరిజినల్ కాంతికిరణమును సూర్యుడి నుంచి ఉదయించినటువంటి సూర్యప్రకాశ రూపంగా ఉండే కాంతికిరణాన్ని ఎవళ్ళు కూడా చూడలేరు దట్ మస్ట్ బి ఇంటర్సెప్టెడ్ దట్ రే ఆఫ్ లైట్ మస్ట్ బి ఇంటర్సెప్టెడ్ బై సమ్ ఆబ్జెక్ట్ అప్పుడు ఏదో స్పెక్స్ ఆఫ్ డస్ట్ ఏదో ఒకటి ఇంటర్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మనం కాంతి కిరణాన్ని ఆ ఇంటర్సెప్షన్ రూపంలో చూడగలుగుతాం అదేవిధంగా ఆ పరబ్రహ్మ ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ నోన్ ఇట్స్ సెల్ఫ్ రిమైనింగ్ అన్నో తెలివిలో మీరు సర్వాన్ని చూడగలుగుతారు దేశాన్ని కాలాన్ని తెలుసుకోగలుగుతారు సమస్త పదార్థాలని జగత్తుని దాంట్లో ఉండే విభేదాలని సర్వాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఆ తెలివిలో ఆ తెలివితో లేక ఆ తెలివిలో కానీ ఆ తెలివినే తెలుసుకోవడం కుదరదు అది అంత సూక్ష్మమైనది తర్వాత దానికంటే వ్యవహితంగా ఇదిగో ఇక్కడ తెలివి లేక కాన్షియస్నెస్ ఉన్నది ఇదిగో మరో పదార్థం ఇక్కడ ఉన్నది ఆ కాన్షియస్నెస్ కంటే భిన్నంగా దానికి దూరంగా ఉన్నది మీరు పనిచేయండి మీరు ఆలోచించి కాన్షియస్నెస్ కంటే దూరంగా కానీ భిన్నంగా కానీ ఉన్న పదార్థం ఏదైనా ఉందేమో ఆలోచించి అది ఏమిటో నాకు చెప్పండి ఉంటుందా ఏదైనా అలాగా ఉంటుంది ఎందుకంటే సమస్త దృశ్యము ద్రష్ట యొక్క జ్ఞానమునందు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది కెన్ యూ కెన్ యూ ఇమాజిన్ ఎ థింగ్ విచ్ ఈస్ ఔట్సైడ్ యువర్ థింకింగ్ విచ్ ఈస్ ఔట్సైడ్ యువర్ కాన్షియస్నెస్ దెర్ ఇస్ నథింగ్ దేర్ ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఇట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఇట్ అండ్ సో అలా కాన్షియస్నెస్ వేరు వేరుగా ఉంది మీలో కాన్షియస్నెస్ వేరే ఉంది నాలో వేరే ఉంది ఓకే ఈ కాన్షియస్నెస్కి ఆ కాన్షియస్నెస్కి ఈ కాన్షియస్నెస్కి మధ్యలో భేదం ఉంది కదా నువ్వనేది ఆ భేదం తెలియబడుతోందా తెలియబడటం లేదా తెలియబడటం లేదు అంటే భేదం ఉందని నువ్వేలా చెప్తావు తెలియబడుతోంది అంటే ఆ భేదమును తెలుసుకునేది కాన్షియస్నెస్ కాబట్టి కాన్షియస్నెస్లో భేదం కుదరదు భేదము జ్ఞానంలో కుదరదు ఎందుకో తెలుసిన భేదం జ్ఞా భేదం ఉండాలంటే తెలియాలా తెలిస్తే భేదం ఉంటుందా తెలియకుండా ఉంటుందా భేదం ఉండాలి అంటే తెలియాలి తెలుసుకునేది జ్ఞానం కానీ భేదం ఉన్నది జ్ఞానం కానీ దృశ్యంలో భేదం ఉంటుందో తప్పిస్తే దృశ్యాన్ని ప్రకాశింపజేస్తే చైతన్యంలో ఎట్టి భేదము ఉండదు కాబట్టి దానికంటే భిన్నంగా కానీ దానికంటే దూరంగా కానీ వ్యవహితం దేశదృష్ట్యా దానికంటే సపరేట్గా ఉన్నది విప్రకృష్టం కాలం దృష్ట్యా దానికంటే సెపరేట్గా ఉన్నది విప్రకృష్టం అంటే కాల దృష్ట్యా ఇప్పుడు అశోక మహా అశోకుడు నాకంటే విప్రకృష్ట నాకంటే వేరే కాలంలో ఉన్నాడు సమకాలీనుడు కాడు అని అర్థం అటువంటిది బ్రహ్మ విప్రకృష్టం అంటే బ్రహ్మ ఉన్న కాలంలో లేదు బ్రహ్మ లేని కాలంలో ఉంది అంటే భూతం లేకపోతే బ్రహ్మ ఉండడం అయిపోయి బ్రహ్మ నశించిన తర్వాత ఉంటుంది అంటే భవిష్యత్తు అటువంటిది మరో వస్తువు ఉందా లేదు నా అస్థి అద్యతనే సర్వ ఖల్విదం బ్రహ్మ అది దాని సిద్ధాంతం సో ఇప్పుడు వాక్యం ఏం చూస్తున్నామంటే తస్మాద్ ఏతస్మాత్ అనే వాక్యం చూస్తున్నాం అందాము తస్మాద్మాత్మన ఆకాశ సంభూతూ సర్వజ్ఞం తద్ బ్రహ్మా ఇప్పుడు తస్మాత్ అని ఆయన ఆ ప్రతీకను తీసుకున్నారు ఆ తస్మాత్ అనే పదం మంత్రంలో ఉన్నది కదా ఇప్పుడు ఈ బ్రహ్మ ఉన్నది ఈ బ్రహ్మ ఈ ఈ ఏమిటి బ్రహ్మ అంటే తత్ సర్వజ్ఞం బ్రహ్మ ఆ సర్వజ్ఞమైన బ్రహ్మయే ఆ బ్రహ్మ నుండియే ఈ సమస్తము పుట్టింది అని చెప్పబడుతూ ఉన్నది ఆ బ్రహ్మ సర్వజ్ఞము ఎందుకని సర్వము ఆ జ్ఞానములోనే ఆ బ్రహ్మ అనబడే జ్ఞానములు అనంతమైన జ్ఞానం కదా అనంతమైన జ్ఞానము నుందే సర్వము ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సర్వజ్ఞమైనటువంటిది ఆ బ్రహ్మ తస్మాత్ అంటే ఆ బ్రహ్మ నుండి అనర్థం ఆ త్ శబ్దానికి తత్ సర్వజ్ఞం బ్రహ్మ తత్తేటో తెలిస్తే తస్మాత్తు తెలుస్తుంది తత్తుకి పంచమేవి భక్తి తస్మాత్ సో ఆ తత్ ఏమిటంటే సర్వజ్ఞం బ్రహ్మ ఇప్పుడు ఆ బ్రహ్మ సర్వజ్ఞము अने दी श्रुति को मंत्रवर्णाचपादो जवनो गृहता पश्यत्य चु सशोच्चर्ण स वेत्ति वेद्यम न्यास्ति वेत्ता మాహురగ్రి పురుషం మహాంతం ఇతి అనే మంత్రవర్ణము ఉన్నది మంత్రవాక్యము ఒకటి ఉన్నది ఈ మంత్రవాక్యము ఈ బ్రహ్మయే ఆత్మా అని సూచిస్తూ ఉన్నది ఇప్పుడు బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నామా బ్రహ్మ అని తస్మాత్వా ఏ తస్మాత్ ఆయీ ఆయీ ఏమిటవుతుంది ఆ బ్రహ్మయ్యైన ఆత్మను లేక ఆత్మయైన బ్రహ్మను ఏమిటండి బ్రహ్మనే ఆత్మని అలాగే ఏకం చేసేస్తున్నారు మీరు అంటే బ్రహ్మ ఈజ్ ఆత్మ సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ అని ఆ ఆత్మకి బ్రహ్మకి ఉండే అభేదాన్ని సూచించేటువంటి ఒక మంత్ర వాక్యాన్ని ఆయన ఉట ఉటంకిస్తున్న ఉదాహరిస్తున్నారు ఇప్పుడు చూడండి వేగముగా వెళ్ళున్నది ఏమండి తర్వాత పట్టుకొనేది చూచేది వినేది అంటే అది ఆత్మే కదండీ ఇప్పుడు ఆత్మ అంటే ప్రత్యేకాత్మ వ్యక్తి యొక్క స్వరూపము ఆత్మ ఇప్పుడు బ్రహ్మ అన్నారు అనంత శక్తిమా సర్వ జ్ఞానము గలది సర్వ జగత్తును వ్యాపించి ఉన్నది సర్వ సర్వ జగత్తుకు కారణము ఉపాదాన కారణమైనది ఇలా వర్ణించామనుకోండి అంటే ఆ విశేషణాలన్నీ కూడా ఆ బ్రహ్మ మన చేత ఇంకా తెలియబడలేదు మనకి తెలియదు ఆ బ్రహ్మ సర్వజగత్ కారణం పరోక్షం బ్రహ్మది తెలియలేదు కదా మనకి అంచేతను పరోక్షం అటువంటి పరోక్ష బ్రహ్మది సూచిస్తున్నాయి పదాలు ఓకే దాంట్లో సందేహమేం లేదు ఇప్పుడు నేను ఇంకో పదాలు చెప్తాను ఇవి ఎన్ని సూచిస్తున్నాయో చెప్పండి వేగంగా నడిచేది చేతులతో పట్టుకునేది గట్టిగా పట్టుకునేది చూచేది వినేది ఎవరిది ఇది కూడా పరోక్షమేనా ఇది పరోక్షం కాదుగా ఇది మన అనుభవంలో ఉన్నవే కదా ఎవరంటే ఇదే ఇక్కడ ఉన్నదే కదా ఇక్కడ ఉన్నదే సో ఇది సంథింగ్ విచ్ ఈస్ హీయర్ అండ్ నవ్ వెర్ యాజ్ సర్వ జగత్ కారణం బ్రహ్మాండే హిమో సో ఆ విధంగా పరోక్షంగా మన చేత తెలియబడే బ్రహ్మని ప్రత్యక్ష రూపంగా అది ప్రత్యక్షమే నీకు నీ దగ్గర నవ్వు అండి హీయర్ ఉన్నదే ఎక్కడో నీకంటే దూరంగా మరో కాలంలో నీచేత దర్శింపబడేది అని అనుకునేవో అలా కాదు అని సూచిస్తూ ఆ బ్రహ్మకి ఆత్మకి ఉండేటువంటి సంబంధాన్ని చెప్పేటువంటి మంత్రవాక్యం ఇది అపాణి పాద జవన వేగముగా వెళ్ళేది జవన అంటే వేగముగా పరిగెత్తేది వేగంగా పరిగెత్తేది అంటే అయితే దేహమే అయ్యి కాదు పాణి పాదములు లే అపాద పాదములు లేనిది పాదములు లేకున్నాను వేగముగా పరిగెత్తున్నది అంటే అర్థం ఏంటో తెలుసిన ఇప్పుడు ఈ దేహం వేగంగా పరిగెత్తుందని ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి కరెంటు రెక్కలు లేకున్నాను వేగముగా తిరుగును కెరెంటుకి రెక్కలు ఉన్నాయా లేవు కానీ తిరగాలంటే రెక్క రెక్కలంటే ఇవ్వండి తిరగాలంటే రెక్కలు ఉండాలా రెక్కలు లేకుండా ఇలా తిరుగుతున్నాయి తిరిగి హబ్బో రెక్కలో ఏదో ఒకటి ఉండాలి కదండీ సో రెక్కలు లేకున్నాను వేగముగా తిరుగున్నది అంటే అర్థం ఏంటి రెక్కలు ఉండి తిరిగేటువంటి ఈ ఫ్యాన్ ఏదైతే ఫ్యాన్ అనే దేహం ఏదైతే ఉన్నదో ఆ దేహంలో ఆ తిరగడానికి కావలసినటువంటి ఆ సామర్థ్యం అంతా కూడా ఎలక్ట్రిసిటీ నుంచే వచ్చింది దాంట్లో సందేహం ఏం లేదు అట్నుంచిటు ఆ ఎలక్ట్రిసిటీ నుంచే ఈ తిరిగే సామర్థ్యం వచ్చింది కానీ ఈ తిరిగేటువంటి ఈ పరిచ్ఛిన్నమైన దేహరూపమైనటువంటి ఏ హద్దులు గలవో అంటే ఆ దేహ మెటీరియల్ ఆబ్జెక్ట్ అయి ఉండుట దేహము అయి ఉండుట శరీరము శిథిలం అయ్యేది ఒక కాలంలో పుట్టుట మరో కాలంలో నశించుట అని ఈ లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి కదా దీనికి ఇవి ఏమీ కూడా ఆ ఎలక్ట్రిసిటీకి సంక్రమించవు వాట్ ఏ బ్యూటీ థింగ్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ సో ద ఎలక్ట్రిసిటీ గెయిన్స్ ఆల్ ది క్రెడిట్ ఫర్ ది రొటేషన్ ఆఫ్ దిస్ ఫ్యాన్ బట్ ఈ డజంట్ గెట్ గెట్ ఎనీ డిస్క్రెడిట్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ గెటింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ ఫ్యాన్ డిస్క్రెడిట్ అంటే ఏమిటి ఈ ఫ్యాన్కి ఒక డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉంది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అంటే ఎక్స్పైరీ అంటే నా అభిప్రాయం అది పాడైపోయేటువంటి ఒక డేట్ ఉంది ఇదేమో ఒక పదిచ్చిన లిమిటెడ్ వస్తువు దేశంలో లిమిటెడ్ కాలంలో లిమిటెడ్ ఈ లిమిటేషన్స్ ఈ లిమిటేషన్స్ ఏవి కూడా ఆ ఎలక్ట్రిసిటీకి వర్తించవు కానీ ఈ ఫ్యాను ద్వారా జరిగేటువంటి ఘనకార్యం ఆ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా అపాద జవన ఈ ఆత్మ చైతన్యం ఉన్నదే ఈ కాళ్ళు నడవడానికి కావలసిన క్రియాశక్తి అంతా కూడా ఆ చైతన్యం నుంచే ఉద్భవిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు పహిల్వాన్ ఈ బాడీ బిల్డర్స్ ఉంటారు ఆ బాడీ బిల్డర్స్ వాడు ఇలా చూపిస్తాడు కండ ఆ కండ చూపించినప్పుడు ఆ కండ యొక్క మహిమను చూసి దాని గొప్పతనాన్ని చూసి వాడికి ప్రైజ్ ఇస్తారు బాడీ ఫస్ట్ ప్రైజ్ అని కానీ వీటి చూపించినప్పుడు స్థూల దృష్టితో చూస్తే ఆ కండ ఆ ప్రైజు ఈ కండకి ఇచ్చారు అనిపిస్తుంది ఈ కండని చూసి ఆ ప్రైజ్ ఇచ్చారు కానీ వాస్తవంలో ఆ కండ యొక్క మహిమంతా ఆ కండలో ప్రసారమయ్యేటువంటి రక్త ప్రసారంలో ఉంటుంది ఆ మహిమంటే ఆ రక్తానికి ఆ బలం ఆ కండకి రక్తం ఇస్తుంది ఆ రక్తం యొక్క మహిమంతా కూడా గుండెకాయకి ఆ గుండెకాయ యొక్క మహిమంతా కూడా ఆ సంకల్పశక్తిది ఆ సంకల్పశక్తి యొక్క మహిమంతా కూడా ఆ చైతన్యాన్ని మరి చేతన పురుషుడు చైతన్యం నుంచి సంకల్పం పుడుతుంది చేతనుడు కాబట్టి సంకల్పం పుట్టింది కాబట్టి ఈ విధంగా మీకు స్థూలంగా కండ గొప్పది అని అనుకునే కంటికి కనబడేది అంత మాత్రమే కానీ ఒక్కొక్కసారి మీరు వివేచన చేసినట్లయితే దాని యొక్క మహిమ ఆ కండలో భాషించిన వాస్తవానికి ఆ ఫిజికల్గా ఉన్నటువంటి కండది కాదు కండదే మహిమ ఓ ఇంత పెద్ద కండ తీసుకొచ్చి చూపించి ప్రైజ్ పట్టుకోవచ్చు అలా కాదు సో దాని మహిమ ఫైనల్గా వెళ్ళి ఆత్మ ఎందు పర్యవసానాన్ని చెందుతుంది చేతనే అపాద జవన ఈ ఆత్మ కలదే పాదములు లేకున్నను వేగముగా పరిగెత్తును అపాణిహి గ్రహీత చేతులు లేకున్నను పట్టుకునేది సో అపాద అపాణిహి కలిపి సమాసం చేశారు అపాణిపాద జవనోగ్రహీత అచక్షుః పశ్యతి దానికి కన్నులు లేవు కానీ అది చూస్తుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి సూర్యుడు సర్వసాక్షి సూర్యుడికి కన్నులు ఉన్నాయా ఎవో రెండు కన్నులు పెట్టు కూర్చున్నారనుకునేారా కాదు సూర్యుడు సర్వసాక్షి ఆయన కన్నులు లేకున్నా చూస్తాడ అలాగే ఆత్మ చైతన్యము కన్నులు లేకున్నాను చూస్తుంది ఎలాగో తెలుసిన ఇప్పుడు మీరు కన్నులతో తెరిచి కన్నులతో చూస్తున్నారు ఇదిగో ఘటాన్ని చూశారు ఇప్పుడు చూసేది ఎవరు కన్ను చూస్తున్నట్టు అనిపించినా కంటి వెనక్కలుండే చైతన్యం చూస్తుంది అంచేతనే కన్ను మూసేశారు కన్ను మూసేసుకుని కన్ను మూసుకున్నారు కన్ను మూసుకుంటే కన్ను ఘటాన్ని చూడడం మానేసింది కానీ కన్ను ఘటాన్ని చూడడం మానేసిందనే సంగతి మీకు తెలుస్తుందా లేదా కాబట్టి కన్ను చూసినప్పుడు ఘటాన్ని చూసేది ఆత్మచైతన్యమే కన్ను మూసినప్పుడు ఇదిగో ఈ కన్ను చూడ్డం మానేసింది అనే చూచుట యొక్క అభావాన్ని దర్శించేది కూడా మీరే మీ చైతన్యమే దర్శిస్తుంది కాబట్టి ఆ చైతన్యానికి కన్నులేముండవు కానీ కన్నులతో దర్శించేదాన్ని కన్నులతో దర్శించని దాన్ని కన్నుల్ని సర్వాన్ని కూడా ఆ చైతన్యమే దర్శిస్తుంది కాబట్టి అచక్షు పశ్యతి సహా శృణోతి అకర్ణ దానికి చెవులు లేవు కానీ శబ్దాన్ని వినేది అదే స శృణోతి అకర్ణ సహా వేద్యం వేత్తి ఆత్మయే సమస్తమైన తెలియబడే పదార్థములను అది తెలుసుకుంటుంది ఇప్పుడు మీకు ఇంగ్లీష్ భాష వచ్చునా వచ్చును సో ఆ ఇంగ్లీషు వేద్యం భాషాజ్ఞానం అది దాన్ని ఆ భాషా జ్ఞానాన్ని తెలుసుకునేది ఆత్మచైతన్యమే మీకేమో చైనీస్ భాష వచ్చినా రాదు అసో చైనీస్ భాష యొక్క అజ్ఞానం ఆ జ్ఞానాన్ని తెలుసుకునేది కూడా ఆత్మయే మానవుడు అనుకుంటాడు నేను అజ్ఞానిని అనుకుంటాడు ఏమిటి అజ్ఞానివి నువ్వంటే చూడు నువ్వేమో ఎంఎస్సీ ప్యాస్ నేను బిఎస్సీఏ పాస్ అయ్యాను కాబట్టి అజ్ఞానిని ఓకే ఇప్పుడు బీఎస్సి ప్యాస్ కాబట్టి ఎంఎస్సీ వాడి ముందు అజ్ఞాని అయితే ఎంఎస్సీ వాడు ఏమిటి జ్ఞాని బట్ దెన్ ఎంఎస్సీ వాడు పిహెచ్డి వాడు ముందు అజ్ఞానం అవుతాడు ఈ పిహెచ్డీ వాడు వెళ్ళి ఐన్స్టైన్ ముందు అజ్ఞానం అవుతాడు సో ప్రతి వాడు ముందు అజ్ఞానే కాబట్టి ఈ జ్ఞాని అజ్ఞాని ఇవి రిలేటివ్ ప్రయోగాలు సాపేక్ష ప్రయోగాలు కానీ వాస్తవంలో ప్రతి మానవుడు జ్ఞానియే ఎలాగా నీవు అజ్ఞానివనే సంగతి నీకు తెలిసిందా లేదా తెలిసింది సో అజ్ఞానివనే సంగతి ఏమిటి అజ్ఞానివి నాకు కెమిస్ట్రీ రాదు లేకపోతే సంస్కృత భాష రాదు సో సంస్కృత భాష యొక్క అజ్ఞానమును నువ్వు తెలుసుకుంటున్నావు కదా సో సంస్కృత భాష యొక్క అజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటుంటే నువ్వు సంస్కృత భాష యొక్క అజ్ఞానం అవుతావా లేకపోతే సంస్కృత భాష అజ్ఞానమును తెలుసుకునే జ్ఞానివవుతావా తెలుసుకునే జ్ఞానివవుతావు ఇప్పుడు సంస్కృత భాష అజ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞాని నేనైనా మరి ఈ అజ్ఞానం ఎవరిది ఈ సంస్కృత భాష అజ్ఞానం ఎవరిది బుద్ధిది స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది కదా జ్ఞానమంతా ఇంటలెక్టువల్ అని ఉంటుంది కాబట్టి జ్ఞానీ అజ్ఞాని ఇంటలెక్ట్లో ఉంటాయి ఆత్మచైతన్యము నిత్యము జ్ఞానియే అంచేతనే ఆత్మజ్ఞాని మరెవరిని కూడా అజ్ఞాని అని అంటారు అందరూ జ్ఞానులే ఒకవేళ అంటే అది ఒక సాపేక్షంగా అన్నాడని మనం అనుకోవాలి రిలేటివ్ ఏరియాలో అంటే అనాలే కానీ వస్తుత ఆత్మస్వరూప దృష్ట్యా అజ్ఞాని అనే పదానికి ప్రయోగానికే సంబంధం లేదు అజ్ఞానంలాగా జ్ఞానమవుతుంటాయి ఒకవేళ నువ్వు అజ్ఞానం అయ్యుండి ఆ సంగతి నీకు తెలియకపోతే అప్పుడు ఏమైనా అజ్ఞానం అనుకునే అవకాశం ఉంటుంది నీవు అజ్ఞానివనే సంగతి నీకు తెలుస్తోంది కదా కాబట్టి నీవు జ్ఞానివే ఎనీవే సో స వేద్యం జ్ఞానం కానీ అజ్ఞానం కానీ నోన్ ఆర్ నోన్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ వేద్యం ఏ థింగ్ టు బి నోన్ ఈస్ దేర్ దృశ్యం ఈస్ దేర్ ఆల్ దట్ ఈస్ నోన్ టు దట్ ఆత్మా న్యాస్తి వేత్త సర్వము ఆత్మచే తెలియబడే పక్షంలో ఆత్మని ఎవళ్ళు తెలుసుకుంటారు ఆత్మని తెలుసుకునే వాళ్ళు ఎవళ్ళూ లేరు అలా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నోబడి నోస్ హిమ్సెల్ఫ్ ఇప్పుడు కూడా ఈ మంత్రాలన్నీ కూడా బ్రహ్మ ఆత్మ అయితేనే కుదురుతాయి లేకపోతే కుదరబోతాయి నువేమే వర్క్అవుట్ కావు బ్రహ్మ ఆత్మ అయినప్పుడు అసలు బ్రహ్మని జ్ఞానం అని చెప్పాలంటే అది సత్యం జ్ఞానం జ్ఞానం అనే మాట మీకు బ్రహ్మకు అప్లై చేయాలంటే బ్రహ్మ ఆత్మ అవ్వాల్సి ఎందుకంటే ఆత్మ జ్ఞానం మనకు అనుభవంలో ఉన్నాయి ఎంత వేదాంతమైన అనుభవ విరుద్ధంగా చెప్పకూడదండి కొంతమంది అనుభవ విరుద్ధంగా చెప్తారు ఆ అనుభవ విరుద్ధంగా చెప్తే చాలా ఇబ్బంది అది మొన్న ఒక ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఒక భారత భర్తానం బాంబేలో ఉండరా వాళ్ళు ఓ గురువుగారిని కలిశారు బెంగళూరులో ఆ గురువుగారు ఏం చెప్పారంటే నేనేమో సాధన చేసి పదేళ్ళు సాధన చేసి ఆ సాధనా మార్గంలో విశ్వామిత్ర మహర్షితోటి నేనేమో కలిసి ఆయనతో మంతనాలు చేశాను కాబట్టి నీవు కూడా ఈ సాధన చేసినట్లయితే విశ్వామిత్ర మహర్షిని కలవచ్చు అని చెప్పాడు ఆయన అంటే వీళ్ళు బాగా విశ్వామిత్ర మహర్షిని కలవాలని కోపం అనే అదుర్దతోటి వీళ్ళు ఆ మంత్రం ఏదో తీసుకుని ఆ సాధన చేశారు ఇప్పటికీ పదేళ్ళు కాదు పదిహేనే ఏళ్ళు అయింది విశ్వామిత్ర మహర్షి వీళ్ళకి కనపడదు వీళ్ళే ఆయనతో చెప్పారు మాకు విశ్వామిత్ర మహర్షి కనపట్టలేదండి అంటే ఆయన పక్షా ఏదో పనుల్లో ఏదో చెప్పాడు ఆయన పనుల్లో ఉన్నాడనో లేకపోతే వీళ్ళకి మీ సాధన చాల ఏదో చెప్పాడు వీళ్ళు నా దగ్గరికి వచ్చారు ఎలాగండి ఈ సమస్యకి పరిష్కారం అంటారు నేను చెప్పాను ఈ విశ్వామిత్ర ఇది ఎక్కడ పోవాలండి ఈ విశ్వామిత్ర కలవడం అంటే వాళ్ళు అంటారు విశ్వామిత్ర మహర్షే కాదండి ఇంకా వసుదేవుడు వామదేవుడు వశిష్ఠుడు మిగతా కూడా కలవచ్చుటండి మాకేమో ఎంత చేసినా కలవడం కుదరట్లేదు సో ఇలా బోధిస్తే అది ఎంత ఇబ్బంది అయిపోతుందండి పాపం ఆ బోధించే వాళ్ళని తప్పు పట్టాలా వీళ్ళని తప్పు పట్టాలా ఏమే అర్థం కాకుండా ఉంది చాలామంది ఉన్నారు నెల లోకంలో సో ఈ విధంగా ఆ మన అనుభవానికి విరుద్ధంగా ఏమిటి విశ్వామిత్ర మహర్షి ఆయన కలిసేటంటే మనకేం వచ్చింది కొన్ని నువ్వే కలిసావనుకో ఏమిటి అయింది అక్కడికి సో ఈ సంసారి సంసారలాగే ఉంటాడు కానీ వీడి దుఃఖానికి వీడి సంసారానికి అదేమీ ఆటంకం ఆ విశ్వామిత్ర మహర్షే ఒక రకమైన సంసారి ఒకప్పుడు ఆయన జీవిత చరిత్ర చూస్తే వాళ్ళకి తెలుస్తుంది సో ఇలాగ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటే అది శాస్త్ర అనుభవ విరుద్ధమైనటువంటి బోధ చేసినట్టు అవుతుంది అలాగే ఎప్పుడూ కూడా చేయకూడదు అనుభవ విరుద్ధంగా బోధ ఉండకూడదు బోధ అనేది అనుభవానికి అనురూపంగా ఉండాలి కాబట్టి జ్ఞానం అని మీరంటే జ్ఞానం అది అనుభవం మనం తెలుసుకునే తెలుసుకునేవాడు నేనంటే దేవుడు వాడు దేవుడు ఎరుగు నేరు ఐ హావ్ ది నోవర్ అన్నీ నేనే తెలుసుకుంటున్నానా లేదా దేవుడు తెలుసుకుంటున్నాడా సో అలా కాదు ఆ తెలుసుకునేవాడు ఎందుండే పరిచ్ఛేదము కల్పితము ఆ తెలుసుకునేవాడు ఆత్మ అది వాస్తవంగా బ్రహ్మ అంటే దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ విచ్ సౌండ్స్ సమ్వాట్ రీజనబుల్ అండ్ సో యూ కెన్ పర్ష్యూర్ ఇట్ సో సత్ సవేత్తి వేద్యం నశాస్తివేత్త అంటే ఆత్మ అది బ్రహ్మ బ్రహ్మ ఆత్మరూపంగా మాత్రమే బ్రహ్మ సార్థకం అవుతుంది కానీ ఒకవేళ ఆత్మకంటే భిన్నమైనది ఇప్పుడు ఆత్మహత్య బ్రహ్మహత్య అని నన్ను ఉన్నాయి ఎప్పుడైనా చెప్పారా మీకు ఆత్మహత్య బ్రహ్మహత్య బ్రహ్మ ఆత్మ కంటే భిన్నము అని అన్నారనుకోండి ఆత్మ అంటే మీరండి మీరు ఆత్మ ఇంక దాంట్లో తో తేడా ఏం లేదు యూఆర్ ది ఆత్మ బ్రహ్మ మీకంటే భిన్నంగా ఉంటే మీరు జ్ఞానస్వరూపులు కనుక బ్రహ్మ అజ్ఞానం మీకంటే భిన్నంగా ఉన్నది అజ్ఞానంగా అజ్ఞానం అవ్వాలి కదా ఇప్పుడు ఇలా మధ్యలో గీత గీసి కాంట్రాస్ట్ ఇక్కడ జ్ఞా ఇక్కడ చేతనా అని పెట్టారనుకోండి దానికి ఆపోజిట్ ఏముంటుంది జడ సో నీవు చేతనుడవు దాంట్లో సందేహం లేదు కాబట్టి నీకంటే భిన్నంగా ఉండే బ్రహ్మ ఏమి అవ్వాలి సో బ్రహ్మ జడమైపోతుంది జడమైపోతే పదార్థం నశించిపోతుంది దేశకాలావచ్ఛన్న నశించిపోతుంది అంటే బ్రహ్మ హేమండి లేదా బ్రహ్మ నేను వేరుగా ఉన్నాను ఆత్మ బ్రహ్మ కంటే ఆత్మ కంటే బ్రహ్మ వేరుగా ఉంది అంటే బ్రహ్మహత్య అయిపోయింది బ్రహ్మని మీరు పాడు చేసి పెట్టారు హత్య చేయడం అంటే పాటు చేయడం అని అర్థం బ్రహ్మ కంటే ఆత్మ వేరుగా ఉంది అని మీరు అన్నారనుకోండి అది ఆత్మహత్య అయిపోతుంది ఎందుకో తెలుసిన బ్రహ్మ సర్వవ్యాపకము సర్వవ్యాపకమైన బ్రహ్మ కంటే వేరుగా ఉన్నాడు వీడు అంటే అర్థం వీడు శూన్యమైపోవాలి శూన్యమైనప్పుడే సర్వవ్యాపకమైన బ్రహ్మ కంటే వేరే ఉంటాడు శూన్యం కాకుండా వీడు ఎత్తికించి తయేడంటే ఆ బ్రహ్మలో అంతర్గతం అయిపోతాడు కాబట్టి బ్రహ్మ కంటే వేరుగా ఆత్మ ఉంది అంటే ఆత్మశూన్యమైపోతుంది అంటే అది ఆత్మహత్య ఆత్మని పాటి చేస్తుంది ఎనివే సో తమాహురగ్రియం పురుషం మహాంతం ఆ విధంగా సర్వమును తెలుసుకుంటూ తాను తెలియబడకుండగా అలాగే అది చెప్పాను మీకు నేను యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ డే లైట్ బట్ యూ కెనాట్ సి డే లైట్ ఇట్ సెల్ఫ్ డేటై డే లైట్ ఇఫ్ యూ కెన్ సీ డే నేను ఇదంతా చూస్తున్నాం ఇదంతా దిస్ ఇస్ ఆల్ అట్మాస్ఫియర్ దాంట్లో డస్ట్ పార్టికల్సు గ్యాషియస్ మాలిక్యూల్స్ ఉన్నాయి చుట్టూను అవేమో ఆ డే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఆ రిఫ్లెక్టెడ్ లైట్ను మీరు చూస్తున్నారు కానీ డే లైట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ నోబడి కెన్ సి యూ కెనాట్ సి ఇట్ సో ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ యూ కెన్ సీ ఆర్ ఇన్ ది డే లైట్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ రిఫ్లెక్టెడ్ లైట్ గురించి చింత చేయకండి రిఫ్లెక్టెడ్ లైట్ చూస్తున్నారంటే పదార్థాన్ని చూస్తున్నారు మొత్తం ఇప్పుడు నేను రేడియోను చూస్తున్నానంటే అర్థం ఏంటి లైట్ రిఫ్లెక్టెడ్ పోయి రేడియో చూస్తున్నానని అర్థం దానికి అంతే దా దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దర్ ఈస్ నో అదర్ మీనింగ్ అర్థంలో నా మొహం చూసుకుంటున్నానంటే అర్థం చేత రిఫ్లెక్ట్ చేయబడినా లైట్ని చూస్తున్నారని మీరు అర్థం కాబట్టి రిఫ్లెక్టెడ్ లైట్ను చూస్తున్నాడన్నా జగత్తులో పదార్థాలను చూస్తున్నాడన్నా ఒకటే రేడియోను చూడాలంటే ఆ రేడియో అలా లేచి వెళ్ళి కళ్ళల్లో దూరేస్తే చూస్తారా ఏమి సో రిఫ్లెక్టెడ్ లైట్ని చూడడమే అది కాబట్టి యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ డే లైట్ బట్ నాట్ డే లైట్ ఇట్స్ ఎన్ అలాగే స వేత్తి వేద్యం నేత శాస్తివేత్త సో తం పురుషం మహాంతం ఆ పురుషుడు అంటే పురుషేతే ఈ దేహము అనే పురమునందు వ్యక్త అభివ్యక్తమవుతూ ఉన్నటువంటి ఆత్మచైతన్యం అది పురుష అంటే చేతనము సో మహాంతం దేహం చిన్నదిగా ఉంది కాబట్టి దేహంలో అభివ్యక్తమయ్యే పురుషుడు కూడా చిన్నవాడు అనుకుంటే సరిగ్గా నిన్న మీకు మనోజేసిన చూడండి ఉపాధి ధర్మాన్ని ఆ ఉపహితానికి అంటగట్టినట్లు అంటగట్టడం అంటారు అంటగట్టడం అంటే దానికి అది చెందకున్నను దానికి చెందినట్లు భావించుట వాస్తవంగా దానికి చెందితే ఇంకా అంటకట్టడం లేదా దాన్ని అది కాబట్టి దానికి చెందకున్నను దానికి సంక్రమింపజేయుట అది ఉపాధి చేసే పని కాబట్టి దీని ఎందు ఇప్పుడు ఇన్ఫినిటీ ఫోకస్డ్ హియర్ ఇప్పుడు డ్యూ డ్రాప్ ఉందండి డ్యూడ్రాప్లో మీకు సూర్యుని యొక్క ప్రతిబింబం కనపడుతుంది అలా చూడగానే మొహంలో కొట్టినట్టుగా ఆ సూర్యబింబం కనపడుతుంది ఇప్పుడు సూర్య ప్రతిబింబం సో ఆ సూర్య ప్రతిబింబము ఇట్ ఈస్ నాట్ ఆరిజినేటెడ్ ఇన్ ది డ్యూ డ్రాప్ ఇట్స్ ఆరిజిన్ ఇస్ దేర్ దట్ ఈస్ ది ఇన్ఫినిటీ దట్ ఇమేజ్ ఈజ్ ది ఇన్ఫినిటీ ఫోకస్డ్ ఇన్ ది జ్యూ డ్రాప్ ఇఫ్ ది ఇమేజ్ ఈజ్ ది ఇన్ఫినిటీ ఫోకస్డ్ దెన్ వైట్ ఈస్ అపియరింగ్ స్మాల్ <laughs> That దట్ ఈస్ నాట్ అపేరింగ్ స్మాల్ ఇట్ ఈస్ ది జ్యూ డ్రాప్ హస్ అపేరింగ్ స్మాల్ అండ్ యూఆర్ సూపర్ ఇంపోజింగ్ ది స్మాల్నెస్ ఆఫ్ ది జ్యూ డ్రాప్ ఆన్ ద ఇమేజ్ కాబట్టి సో అర్థంలో కనపడ్డ సూర్యుడు చిన్నగా ఉంటాడా అర్థం చిన్నదిగా ఉంటుంది కుండలో నీళ్లు తీసుకొచ్చారు హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ అదే 100 ml, హండ్రెడ్ ఒక సపోజ్ ఫైవ్ లీటర్స్ పార్ట్ ఉందనుకోండి 5 లీటర్స్ నీళ్లు తీసుకొచ్చారు ఇప్పుడు ఫైవ్ అది పూర్ణమా కదా పూర్ణం పూర్ణం అంటే ఫైవ్ లీటర్సేనా అంటే విత్ రిఫరెన్స్ టు దట్ పార్ట్ ఫైవ్ లీటర్స్ ఈస్ ది పూర్ణం అంతకంటే ఎక్కువ ఉండదు పూర్ణం అలాగే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న ఆత్మ చైతన్యము ఇట్ ఈస్ పూర్ణం పురుషం పూర్ణం బట్ పూర్ణమైతే మరి ఇది ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలే ఉంది ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఆ ఫోకస్ అయ్యేది కాదు అంట దేహము ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు కాబట్టి ఇట్ ఈస్ ది ఇన్ఫినిటీ విచ్ ఇస్ ఫోకస్డ్ ఇన్ ది బాడీ అండ్ సో యూ షుడ్ నాట్ సూపరింపోజ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది బాడీ అన్ ది ఇన్ఫినిటీ అండ్ ఆల్సో ఇన్ ది అపోజిట్ డైరెక్షన్ యూ షుడ్ నాట్ సూపరింపోజ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఆత్మా అన్ ది బాడీ ఆత్మచేతనం దేహం చేతనం అనుకోకూడదు దేహం జడమేది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇతరేతర ధర్మ అధ్యాస చేస్తాం దేహధర్మాలని తీసుకెళ్ళి ఆత్మకి ఆత్మ ధర్మాలని తీసుకొచ్చి దేహానికి అంటగట్టి అంటే వాటికి సంక్రమింపజేసి ఆ అధ్యాసలో అవివేకంతో మనం సంసారలమై జీవిస్తూ ఉంటాం దీని పేరే చిజ్జడ్రంథి అంట కాబట్టి ఈ చిజ్జడ్రంథి పోయే ఉపాయం ఏమిటంటే ఈ ఫోకస్ అవుతున్నటువంటి ఏ చైతన్యము అది దేహమాత్రము కాదు దేహము పరిమితము కాదు మహాంతం దేహం ఈవేళ పుట్టింది నిన్న పుట్టింది ఈ ఆత్మ చైతన్యం ఇక్కడ ప్రకటమైన చైతన్యం నిన్న పుట్టలేదు అది అది ఈ సృష్టికి పూర్వం ఉంది ఉన్నది అగ్రియం మహాంతం ఇప్పుడు ఒక సెల్ ఉందండి ఆ సెల్ నిన్న పుట్టింది కానీ ఆ సెల్ ఎందు ప్రకటమయ్యే జీవం నిన్న పుట్టలేదు ఆ జీవం ఉండబట్టే ఆ సెల్ నిర్మాణమైంది సెల్ వాళ్ళు నిన్న పుట్టింది కానీ సెల్ వాళ్ళు ఉండే లైఫ్ నిన్న పుట్టలేదు సో ఆ విధంగా సో అగ్రియం తమ్ ఆహు అని మహా మహర్షులు ఆ విధంగా దర్శించినటువంటి వారు ఆ జ్ఞానముఖల వారు ఆ విధంగా చెప్తున్నారు ఇది నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్య అవినాశిత్వాత్ ఇప్పుడు విజ్ఞాత ఉన్నాడండి విజ్ఞాత అంటే ఆత్మ మీరు యువర్ధి విజ్ఞాత యువార్ది ఆత్మ ఇప్పుడు మీరు అనొచ్చు నేను పరిచ్ఛిన్నుడను నేను అల్పుడను ఎందుకని ఎందుకని అల్పుడు నాకు విజ్ఞానం ఉంది ఒకప్పుడు మరొకప్పుడు లేదు ఎప్పుడు లేదో చెప్పు నీకు విజ్ఞానం నీకు విజ్ఞానం లేనప్పుడు ఎప్పుడో చెప్పు జాగ్రత్త వస్తులో విజ్ఞానం ఉందా లేదా విజ్ఞానం అంటే తెలివి ఉందా లేదా ఉంది జాగ్రత్త వస్తులో జాగ్రత్త వస్తు ఉంది నిద్రపోయినప్పుడు లేదు నిద్రపోయినప్పుడు లేకపోవడం ఏమిటి నిద్రపోయినప్పుడు లేదనుకోండి విజ్ఞానం మరి కళలు ఎందుకు వచ్చాయి నీకు కథలో విజ్ఞానం ఉందా లేదా విజ్ఞానం ఉంది కళ వచ్చి పో పోయిందండి పది నిమిషాలు కళ ఉందండి పది నిమిషాల ముందు విజ్ఞానం లేదనుకోండి పది నిమిషాల ముందు నిద్రలో ఉన్నాడు కదా నిద్రపోయిన తర్వాత కల వస్తుంది కదండి పది నిమిషాల ముందు విజ్ఞానం లేదనుకోండి రాత్రి ఒంటి గంట కలొచ్చింది సో పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు విజ్ఞానం లేదు ఒంటి గంట కళ వచ్చింది ఆ కళ వీడికి తెలుస్తుందా విజ్ఞానం అయితేలా తెలుస్తుందండి కాబట్టి విజ్ఞానం ఉంది కళలో విజ్ఞానం ఉంది అంచేతనే కళలో పదార్థములన్నీ చక్కగా తెలుస్తుంది కళలో విజ్ఞానాలు అయితే ఎలా తెలుస్తాయి తర్వాత నిద్రావస్థలో కూడా విజ్ఞానం ఉన్నాయి ఎందుకని ఈ ఎక్స్పీ ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అంటే జాగ్రత్త అనుభవములు తర్వాత స్వప్న అనుభవములు ఈ అనుభవముల యొక్క అభావము తెలుస్తూ ఉంది ఇవి సంగతి తెలుస్తూ కదా ఇప్పుడు నిద్రపోయింది ఎవరు నిన్న రాత్రి నిద్రపోయింది ఎవరు మీరే నాట్ సంబడి ఎల్స్ ఐస్లిప్ టెస్టే ఓకే నిద్రలో ఈ ఐ ఈ రూపంగా లేదు ఈ ఐ అంటే ఈ పరిచ్ఛన్నమైన నేను జీవ జీవరూపంగా చలామణి అవుతున్న నేను ఉన్నాడే ఈ నేను దేని నుంచి పుట్టిందో అది ఉన్నది అంతే కాని ఈ నేను లేదు ఇప్పుడు ఈ నేను ఇది విజ్ఞాత కాదా విజ్ఞాత నేను విజ్ఞాతే కదండి నేను ఈజ్ ది అల్టిమేట్ జ్ఞాత ఇప్పుడు ఈ నేను దేని నుంచి పుట్టిందో అది విజ్ఞానం అవుతుందా మరోటవుతుందా శూన్యం నుంచి ఏదీ పుట్టదు జడన్ నుంచి విజ్ఞానం పుట్టదు విజ్ఞానము విజ్ఞానం నుండే పుడుతుంది అంటే ఈ రూపంగా యాజ్ ఏ పర్టిక్యులర్ కాన్షియస్ పర్సన్ ఆ నాలెడ్జ్ ఐ పర్టిక్యులర్ పర్సన్ మిస్టర్ సో ఆన్సో ఐఆమ్ ఏ కాన్షియస్ పర్సన్ ఐఎమ్ ఏ లిమిటెడ్ పర్సన్ అని ఈ విధమైనటువంటి రూపంగా అక్కడ కాన్షియస్నెస్ చైతన్యము లేదు మాట వాస్తవమే కానీ ఈ రూపంగాంటే భిన్నమైన రూపంగా ఈ రూపానికి జన్మనిచ్చేటువంటి నిర్విశేష రూపంగా ఏ విధమైనటువంటి అట్రిబ్యూట్సు లేని రూపంగా దెర్ ఈజ్ కాన్షియస్నెస్ ఇన్ స్లీ దెర్ ఈజ్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ కాన్షియస్నెస్ ది పర్సన్ ఈజ్ అన్కాన్షియస్ అంటే ఇట్ ఈస్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ The type of consciousness which you recognize during the wakeful state, that, part, that kind of consciousness is absent. That's all. It is not a total absence. If it is total absence, if it is a total absence, it is not a total absence. So, it is a vision. It is a vision. It is a vision. It is a vision. So, it is a vision. It is a vision. దాని యొక్క విజ్ఞానానికి అంటే ఆ జ్ఞానానికి ఆ తెలివికి విపరిలోపము అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవుట వినాశము అటువంటిది లేనేలేదు అవినాశిత్వా ఎప్పుడు కూడా జ్ఞానము అవినాశం ఎందుకంటే వినాశాన్ని తెలుసుకునేది జ్ఞానం వినాశాన్ని పొందేది జ్ఞానం కాదు వినాశాన్ని తెలుసుకునేది జ్ఞానం భేదాన్ని తెలుసుకునేది జ్ఞానం భేదము కలది జ్ఞానం అభావాన్ని తెలుసుకునేది జ్ఞానం అభావం కలది జ్ఞానం కాదు జ్ఞానము వీటన్నిటికీ అతీతంగా ఉంటుందండి ఇప్పుడు మీకు ఒక్కటే దృష్టాంతం ఇది రేడియో ఇది పుస్తకము దీనికి దీనికి విభేదం ఉన్నది ఏమండే ఇప్పుడు మీరు చెప్పండి ఇది రేడియో అని తెలుసుకునే జ్ఞానము ఇది పుస్తకం అని తెలుసుకునే జ్ఞానము ఆ జ్ఞానంలో విభాగం ఉంటుందా ఉండదు ఆ జ్ఞానం మీరేనండి నౌ ఆర్ యూ టూ పెర్సన్స్ సో జ్ఞానంలో విభాగం ఉండదు ఎప్పుడూ కూడా విభాగం ఎప్పుడూ కూడా జ్ఞేయంలోనే ఉంటుంది జ్ఞానము ఆ విభాగాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది జ్ఞానంలో భేదము ఉండదు జ్ఞానంలో పరిచ్ఛేదం ఉండదు పరిచ్ఛేదాన్ని తెలుసుకునేది జ్ఞానం జ్ఞానంలో అభావం ఉండదు అభావాన్ని తెలుసుకునేది జ్ఞానం కాబట్టి నహి విజ్ఞాతులు విజ్ఞాతే విపరిలోపో విద్యే అవినాశిత్వాత్ సో అవినాశత్వాతన్నది శంకర్లు యాడ్ చేశారు మంత్రం విద్యతేతో విద్యతేతో ఆఖరు వినాశాన్ని తెలుసుకునేది జ్ఞానం కానీ వినాశం పొందేది జ్ఞానం కాదు జ్ఞానమే వినాశాన్ని పొందితే వినాశాన్ని తెలుసుకునే తెలుసుకోవడమే సంభవం కాదు అన్లెస్ దెర్ ఈజ్ ఎ జ్ఞాత టు ఎస్టాబ్లిష్ వినాశ వినాశ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఏది ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా జ్ఞాత ఉండాలండి జ్ఞాత అల్టిమేట్ జ్ఞాత ఇస్ అల్టిమేట్ మీరు ఆలోచించండి తర్వాత నతు తద్వితీయమస్తి తే తస్మాత్ ద్వితీయం నతు అస్తి ఇప్పుడు కాన్ ఒక కాన్షియస్నెస్ కంటే రెండో కాన్షియస్నెస్ వేరుగా ఉంది అని ద్వితీయం ఉంది అంటే ఉందని ఎలా తెలిసింది తెలిసిందండి నాకు అదే కాబట్టి ఈ కాన్షియస్నెస్ ఈ కాన్షియస్నెస్ ఈ రెండింటి యొక్క జ్ఞా ఈ రెండింటి యొక్క విభాగము మూడు తెలుస్తున్నాయి కదా ఈ కాన్షియస్నెస్ తెలుస్తోంది ఆ కాన్షియస్నెస్ తెలుస్తుంది మూడింటికంటే విభాగము తెలుస్తుంది ఈ మూడింటిని తెలుసుకునేదే నిజమైన కాన్షియస్నెస్ మరి వీటి మాట ఏమిటి ఇవి కాన్షియస్నెస్ యొక్క ఆభాసలు మాత్రమే అదే నిజమైన కాన్షియస్నెస్ ఎందుకంటే మూడింటిని తెలుసుకుంటోంది కదా కాబట్టి ఇవి తెలియబడేవే అవుతాయి తప్పిస్తే తెలుసుకునేది వేరే దాని ఎందు ఈ విభాగము ఉండదు నదు తద్వితీయమస్తి దానికంటే వేరే రెండవ వస్తువు లేదు అని ఆ జ్ఞప్తి ఆ బోధ ద సంవిత్ అంటాం ఆ సంవిత్ అది సర్వము అదే ఇప్పుడు ఘటము సంవిత్ మీకు అర్థమైతే సర్వము సంవితని తెలిసిపోతుంది ఇప్పుడు ఘటముందండి ఘటము మీరు బయట ఉందని అనుకుంటున్నారు తప్పిస్తే ఘటం బయటలేదు ఘటము ఘటాకార వృత్తి రూపంగానే ఉంటుంది మీరు దర్శించేది ఘటాన్ని కాదు ఘటాకార వృత్తిని దర్శిస్తున్నారు కాబట్టి ఘటము అనగానేమి ఘటాకార వృత్తి అంతే కదండి సందేహం ఏం లేదు కదా ఘటము మీన్స్ ఘటాకార వృత్తి ఘటాకార వృత్తి అంటే ఏమిటో తెలుసునా ఘటాకార పరిచ్ఛిన్నమైన సంవిత్ నెక్లెస్ అంటే నెక్లెస్ ఆకార పరిచ్ఛిన్నమైన గోల్డ్ వేవ్ అంటే వేవ్ ఆకార పరిచ్ఛిన్నమైన వాటర్ ఎందుకని వేవ్ ఈజ్ వాటర్ వేవ్ ఇట్ ఈస్ వై నెక్లెస్ ఈజ్ నెక్లెస్ ఆకార పరిచ్ఛన్న గోల్డ్ బికాస్ ఇట్ ఈస్ గోల్డ్ ఎన్ నెక్లెస్ ఇట్ ఈస్ అలాగే ఘటాకార పరిచ్ఛిన్నమైన సంహితను ఎందుకు అనాల్సి వస్తుంది బికాస్ ఆ ఘటజ్ఞానం కలిగిపోతోంది ఘటాకార వృత్తి కలుగుతోనే ఘటజ్ఞానం కలిగిపోతుంది నిజానికి నిన్న శంకర్లు చెప్పారు ఘటాకార వృత్తి పుడితోనే అది ఆత్మ చైతన్యం చేత వ్యాప్తమయ్యే పుడుతోంది ఎలాగైతే తరంగం పుడితోనే వాటర్ చేత వ్యాప్తమై పుడుతోందో ఆ విధంగా కాబట్టి ఘట ఘటాకార వృత్తి అంటే అర్థమేటో తెలుసిన ఘటాకార పరిచ్ఛిన్నమైన చైతన్యము ఇంకేమి నేను సింపుల్ వర్డ్స్ చెప్తావేనండి ఇప్పుడు మీరు అర్థమైందో లేదో చెప్పండి ఘటహ అంటే ఘటత్వావచ్చిన్నం చైతన్యం అయితే ఘటత్వావచ్ఛిన్న సంవిత్ తెలిసిందండి అవచ్ఛిన్న అంటే కండిషన్డ్ ఘట అంటే అర్థం ఏమిటి ఘటత్వావచ్ఛిన్న సంవిత్ పటహ అంటే పటత్వావచ్ఛిన్న సంవిత్వా వేస్తూ ఉంటాం ఊరికే వా అంటే ఆ స్టేటస్ అని అర్థం పటత్వా వచ్చిన్నా సంవిత్ గౌహ్ అంటే గోత్వా వచ్చిన్నా సంవిత్ ఓకే అహం అంటే అహమాకారా వచ్చిన్నా సంవిత్ అహమ్మనే ఆకారం చేత అవిచ్ఛిన్నం అవచ్ఛిన్నమైన కండిషన్ అయినటువంటి సంవిత్ అహం వృత్తి పుడుతోంది కదండి నేను నేను వృత్తి పుట్టిందా లేదా లేవగానే ఘటా ఘటాన్ని చూడగానే ఘట వృత్తి పుట్టినట్టుగా అహం అనే వృత్తి పుట్టిందా లేదా పొద్దున్న లేవగానే కాబట్టి అహం అనేది వృత్తి కాబట్టి అహం వృత్తి సంవిత్ ఈజ్ అహం ఘట వృత్తి సంవిత్ ఈజ్ ఘట ఇప్పుడు ఘటంకి తేడా ఆ వృత్తి రూపంగా రూపమే తేడా కానీ తదు సంవిత్తులో తేడా ఇది ఎలాగంటే నెక్లెస్కినూ గాజులకి తేడా ఏమిటి అని అడిగినట్టుండే అంటే వాడు చెప్పాడు నెక్లెస్ ఎక్కడ ఉంటుంది గాజులు ఎక్కడ ఉంటుంది అదే తేడా నువ్వు దేహంలో అవయవాలు చూపించి దాన్ని బంగారానికి ఆ తెలివితేటలుగా లేదు కదండి అది నెక్లెస్కినూ గదులకి తేడా ఎక్కడ ఏమిట్రా తేడా అంటే ఇది తేడా నువ్వు చూపించి తేడా దేహం యొక్క విభాగం దేహ విభాగం లేకపోతే బంగారం విభాగం అలాగే ఘటావచ్ఛన్న చైతన్యము అహమవచ్ఛన్న చైతన్యము రెండింటికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఇస్ ఆల్ ఫాల్స్ డివిజన్ మనకి బాగా మనస్సుకి పట్టేసి ఒకదాని ధర్మాన్ని మరో దాని మీద పెట్టడం ఘటాకాశం చిన్నదనుకున్నట్టే సో ఈ అది అది స్థూల దృష్టి ఒక బండ బండ ఉంటాడు వాడికి అర్థం కాదు వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు బండస్వాధ్యాయ ఎలాగే ఉంటాడు ప్రథమావిభక్తికి ఏం చెప్పినా వాడికి అర్థం కాదంతే సో అలాగ మనకి కూడా బండ బండబారిపోయి మనస్సు ఆ సూక్ష్మ విషయాన్ని మనం గ్రహించడంలో అలవాటు చేసుకోవాలి ఒకటి ఫోకస్ ది షిఫ్ట్ ది ఫోకస్ ఎనివే సో నటు తద్వితీయమస్తి ఇలాదిశ్రుతే తర్వాత విజ్ఞాతృస్వరూప్యతిరేకా కరణాదిమిత్తనపేక్ష బ్రహ్మణ జ్ఞానస్వ నిసిద్ధి అది ఇక్కడ వాడ అబ్జెక్షన్ ఏమిటంటే ధాత్వర్థము అన్నట్లయితే ధాతువు జ్ఞానే ధాతువు జ్ఞానే ధాతువు యొక్క అర్థము జ్ఞాన బ్రహ్మ జ్ఞానం అని కదండి జ్ఞానం బ్రహ్మ ధాత్వర్థో బ్రహ్మ మనం ఏమని చెప్పాము ధాతువు యొక్క అర్థమే తీసుకో కారక అపేక్ష లేని ధాత్వర్థము అంటే జ్ఞప్తి సంవిత్ అ తెలివి ఆ ముద్ద అది బ్రహ్మ అని చెప్పాం చెప్తే అన్నాడు నువ్వు జ్ఞానం బ్రహ్మ అన్నావే జ్ఞానం అన్నది లోకంలో లౌకిక ప్రసిద్ధి ఎలా ఉందంటే జ్ఞానం పుడుతూ ఉంటుంది చస్తూ ఉంటుంది ఒకప్పుడు పుడుతుంది ఒకప్పుడు పోతుంది జ్ఞానం ఘట జ్ఞానం కలిగింది నేను చెప్తూనే ఉన్నా ఘట జ్ఞానం మళ్ళీ తర్వాత అవతలిగిపోతుంది సో ఈ విధంగా జ్ఞానం బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ పుడుతూ ఉంటాడు పోతూ ఉంటాడని చెప్పినట్టుగా అయింది అలాగేం కాదు ఎందుకంటే జ్ఞానం బ్రహ్మ అని మేము చెప్పడంలో ఇప్పుడు ఘటాన్ని మీరు తెలుసుకున్నారు ఘటజ్ఞానం పోయింది కానీ విజ్ఞాత పోయాడా విజ్ఞాత పోలేదు విజ్ఞాతృస్వరూప అవ్యతిరేకా విజ్ఞాత యొక్క స్వరూపము అంటే చైతన్యం ఆ చైతన్యమని అర్థం అక్కడ జ్ఞానం బ్రహ్మ అంటే కాబట్టి బ్రహ్మ విజ్ఞాత ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి రూపంగానో వాడి దేహం రూపంగానో ఉంది అంటే అప్పుడు బ్రహ్మకు వినాశత్వం వస్తుంది లేకపోతే వాడి మనస్సులో పుట్టిపోయే జ్ఞానాల రూపంలో బ్రహ్మ ఉంది అంటే బ్రహ్మకి వినాశత్వం వస్తుంది కానీ అలా అంటలేదు ఆ విజ్ఞాత యొక్క స్వరూపం నెక్లెస్ అంటే వినాశం పో తప్పదండి దానికి నెక్లెస్ యొక్క స్వరూపం అన్నాం అనుకోండి అప్పుడు ఇంకా దానికి వినాశం ఉండదు నెక్లెస్ వినాశమైనా అది ఎలాగే మిగిలి ఉంటుంది కాబట్టి విజ్ఞాత యొక్క స్వరూపము బ్రహ్మ స్వరూపం భిన్నంగా లేదు విజ్ఞాతులు స్వరూప అవ్యతిరేక ఆత్మాచే బ్రహ్మ అంటే అర్థం అది ఆత్మ అంటే మిస్టర్ సుబ్బారావు బ్రహ్మని కాదు అర్థం మిస్టర్ సుబ్బారావుని ఎవడైతే అనుకుంటున్నాడో వాడి యొక్క స్వరూపమేమి నెక్లెస్ అనేది ఏంటంటున్నారో దాని స్వరూపం ఏమిటి మిస్టర్ సుబ్బారావు ఒక వ్యక్తి నేను అని అనుకుంటున్నాడు ఆ నేను యొక్క స్వరూపము ఆత్మ చైతన్యము అది బ్రహ్మ కాబట్టి విజ్ఞాతృ స్వరూపం కంటే అది భిన్నంగా లేదు కాబట్టి విజ్ఞాతృ స్వరూపానికి నాశనం లేదు దేహం నశించినా జ్ఞానం ఆ దేహం బతుకున్నప్పుడు కూడా జ్ఞా దేహాలు జ్ఞానాలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ పుట్టి జ్ఞానాలు పోయే జ్ఞానాలు వాటితో సంబంధం లేదు విజ్ఞాత దేహం నశించినా విజ్ఞాతృ స్వరూపం నిలిచి ఉంటుంది కాబట్టి బ్రహ్మ నిత్యము తర్వాత జ్ఞానము వాడేమన్నాడంటే జ్ఞానము కరణాపేక్షము